ీరుగ్రో నమ శ్రుతిస్మృతిపురాణామాలయవత్ లోకంకరం త్యుపాధి సంయోగా బ్రహ్మైేశ్వరతా వ్రజేత్ ఈ ఒరిజినల్ పంచదశ చూసేవాళ్ళు ఈ శ్లోకాన్ని నలభయో శ్లోకంలో ద్వితీయ భాగముగా మీరు గ్రహించాల్సి ఉంటుంది నలభయో శ్లోకంలో సెకండ్ హ్యా నలభై ఒకటిలో ఫస్ట్ హ్యాప్ కలిపి ఒక శ్లోకం కోశోపాధి వివక్షా యాతిబ్రహ్మైవ జీవతా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా మీరు గమనించండి మతములన్నీ కూడా హిరణ్య వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతాయి ఎందుకంటే హిరణ్య గర్భుడంటే జీవుడు అంటే సమష్టి అభిమాని ప్రథమ జీవుడన్నా సమష్టి అభిమానం దిస్ ఎంటైర్ బ్రహ్మాండాన్ని తనది నాది నేను అనే అభిమానాన్ని కలిగి ఉంటాడు హిరణ్య గర్భుడు ఆయన ప్రథమ జీవుడు ఆయనకే మన మతంలో దేవుడని పేరు హిరణ్య గర్భుడు సో క్రిస్టియానిటీలో గాడ్ అంటే ఎవరది హిరణ్య గర్భుడు ఇస్లాంలో అల్లా అంటే ఎవరది హిరణ్య వైష్ణవులు విష్ణు వీళ్ళు పూజాది చేస్తూ ఉంటారు తన గట్టిగా చేస్తారు అది ఎవరా విష్ణు ఎవరు హిరణ్య శైవులు శివుడు పేరుతో పూజిస్తారు రూపం మారుతుంది కానీ హిరణ్య పూర్వం మన దేశంలో గానపత్యులను ఉండేవారు ఇప్పటికి కూడా మహారాష్ట్రలో గానపత్యులు ఉంటారు సో మోరియా గణపతి బొప్ప మోరియా అనే గానపత్యులు వాళ్ళు గణపతినే ఆరాధిస్తారు ఇంకెవరినే ఆరాధించరు ఒక రకంగా మోడర్న్ టైమ్ గానపత్యులు ఈ మోడర్న్ టైమ్స్లో ఏమైందంటే అటువంటి ఒక నిష్ట తగ్గింది వీళ్ళు చాలా వెరస పెరిగింది తయారయ్యారు ఇప్పుడు ఇది ఎలాగంటే ఒకే స్టాక్ కొనుక్కుని ఆ స్టాకే పెరిగి మనకి సంపద లభిస్తుందని ఎదురు చూడడం ఒక పద్ధతి మల్టిపుల్ స్టాక్స్ కొనుక్కుని సంపద పెరుగుతుందని ఎదురు చూడడం ఇంకో పద్ధతి దీంట్లో ఏది తెలివైన పద్ధతి అంటే మీరు ఎవరు అడిగినా ఈ రెండో పద్ధతే తెలివైన పద్ధతి అనుకుంటారు పూర్వం వాళ్ళు కొంచెం తెలుగు తక్కువగా ఉండేవారు లేదా రాముడు అంటే రాముడే కృష్ణుడంటే కృష్ణుడే గణపతి అంటే గణపతే అలా ఉండేవారు అలాంటి నిష్టను కలిగి ఉండేవారు ఇప్పుడు కృష్ణ భక్తుడు అన్నాడు అనుకోండి ఏదైనా కార్యం మొదలు పెడతా మొదలు పెట్టాలంటే ధ్యానం చేసి గణపతిని కాదు కృష్ణ భక్తులంటే అలా ఉంటాడు అయోధ్యలో రామభక్తులు ఉంటారా వాళ్ళు రాముడినే ధ్యానం చేసి ఏ కార్యమైనా మొదలు పెడతారు మళ్ళీ రాముడు భక్తుల నుంచి గణపతిలోకి మారదు దేవుడు చేయలేదు కాదు అలా ఉండేవారు పూర్వం అందుకీ కృష్ణుడే మంచైనా కృష్ణుడే చెడైనా కృష్ణుడే మంచైనా రాముడే చెడైనా రాముడే నాణపత్యులు ఎలా ఉండేవారో తెలుసునండి కేవలము ఏదైనా పది మొదలుపెట్టేప్పుడు గణపతిని కాదు ఫర్ ఎవ్రీథింగ్ గణపతి నాణపత్యులు సౌరులు ఫర్ ఎవ్రీథింగ్ సూర్య భగవాను ఆరాధించేవాళ్ళు సన్ వర్షి శాక్తీయులైతే మీరు కృష్ణా కాన్షియస్నెస్ పీపుల్ అలాంటి వాళ్ళు ఇప్పుడున్న కృష్ణా కాన్షియస్నెస్ పీపుల్ వాళ్ళు ప్రతిదానికి కృష్ణుని ఆరాధిస్తారు వాళ్ళు గణపతి పూజ చేయరు జనరల్గా చేయరు అనుకుంటున్నాను నేను ఏమే ఇన్కార్పొరేట్ ఆధునిక కాలంలో అంటే తరువాతి కాలంలో కొంత వెర్సటీ వచ్చింది సో ఈ విధంగా ఎన్ని తోటి మీరు ఆరాధిస్తున్నా ఆ పేర్లు ఆ రూపంలో అన్నీ కూడా వైదిక సాహిత్యంలో ఏది హిరణ్య అని నిర్దేశించబడినదో దానికి చెందినవి ఓకే హిరణ్య గర్భుడంటే దేవుడు అనమాట సమష్టి కాబట్టి సమష్టి ఎప్పుడు ఉన్నప్పుడే ఉంటుంది సమష్టి వి అష్టి ఎష్టి లేకుండా సమష్టి ఉండదు హోల్ ఎప్పుడు ఉంటుంది పార్ట్ ఉన్నప్పుడు ఉంటుంది పార్ట్ ఎప్పుడు ఉంటుంది హోల్ ఉన్నప్పుడు ఉంటుంది ఎప్పుడైతే మీరు సమస్త హిరణ్య గర్భం పెట్టుకున్నారో మీరు యష్టి అవుతారు మీరంటే జీవుడు యష్టి అవుతారు మతములన్నీ కూడా ఈ మోడల్లోనే నడుస్తాయి ప్రాచీన మతములు శైవ వైష్ణవ ఇత్యాది మతములు ఈవన్న వైదిక మతములు హిరణ్య గర్భంని మోడల్లోనే నడుస్తాయి ఆధునిక మతములు లైక్ అయ్యప్ప లేకపోతే షిర్డి బాబా ఇటువంటి మతములు కూడా ఇదే మోడల్లో నడుస్తాయి ఆ హిరణ్య గర్భుడి ప్లేస్లో షిర్డి బాబా ఉంటాయి అయితే హిరణ్య గర్భుడి ప్లేస్లో అయ్యప్ప ఉంటాయి వీడు భక్తుడు ఈ మోడల్లో నడుస్తాయి మతములన్నీ ఈ మోడల్లో ఉంటాయి ఫిలాసఫీ అంటే ఎక్కడ మతము అంతమవుతుందో అక్కడ ఫిలాసఫీ ఆరంభమవుతుంది ఫిలాసఫీ ఇక్కడ ఆరంభమవుతుంది అర్థమైందండి మీతో ఇక్కడ ఫిలాసఫీ ఆరంభం ఈ పాయింట్ నాకు మా నాయనగారు చెప్పారు ఒకసారి ఏదో చర్చలో వైష్ణవ శైవ ఇటువంటి చర్చ వచ్చినప్పుడు అరే వీళ్ళందరూ అంటే రామానుజాచార్యులు మధ్వాచార్యులు వీళ్ల భాష్యాలు సిద్ధాంతాలు అద్వైతానికి అవి ఢీకొట్టే ఇదంతా చూసి ఆయన ఏమన్నారంటే అద్వైతానికి విరోధం ఉండదు వీళ్లు హిరణ్య గర్భుడితో తాగిపోతారు వీళ్ళు రామానుజాచార్యులు ఆయన ఎంత ఫిలాసఫీ చెప్పినా హిరణ్య గర్భుడితో ఆగిపోతారు ఆ హిరణ్య గర్భుడికి ఆయన హిరణ్య గర్భుడు అండవు విష్ణు అంటాడు ఆయన నారాయణుడు అంటాడు లేకపోతే ఆ హిరణ్య జీవులందరూ అంగములు శేష ఇలాంటి మాట శేష అంటే అంగం అక్కడ ఆగిపోతాడు ఆయన మధ్వాచార్యులైతే అక్కడే ఆగిపోతారు కాబట్టి వీళ్ళందరూ హిరణ్య గర్భుడి దాకా వచ్చి శంకరులు అసలు హిరణ్య గర్భుడి దగ్గరే మొదలవుతారు ఆయన ఉదాహరణకి పంచీకరణం తీసుకూశారనుకోండి పంచీకరణలో ఎష్టి జీవుణ్ణి ఆయన స్వీకరించలేదు సమష్టి జీవుణ్ణే స్వీకరించారు అక్కడి నుంచే పోవడం దీన్ని ఒకడే జీవుడు వాడే ఏకజీవవాదం వేదాంత గ్రంథాల్లో తరచుగా ఉంటుంది అక్కడ మొదలవుతారు వీడు ఈ జీవులు ఇన్ని జీవులు లేరు ఒకడే జీవుడు ఉన్నాడు ఎవడువాడు హిరణ్య ఈ జీవులు అందరూ కూడా హిరణ్ నగర్ భూమిలో అంతర్గతమై ఉంటారు ఇప్పుడు మీలో ఎంతమంది ఉన్నారు మీలో ఎంతమంది ఉన్నారు ఒకళ్ళు ఉన్నారా అనేక మంది ఒకడే ఉన్నారు బ్యాక్టీరియాలో అవన్నీ మీలో ఉన్నప్పటికీ మీలో ఉన్నది ఒకడే టైఫాయిడ్ చేసిందనుకోండి టైఫాయిడ్ టైఫాయిడ్ గాడ్ ఫర్బిడ్ ఏదో జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వచ్చిందంటే లోపల ఏదో బ్యాక్టీరియా ప్రవేశించింది కదా కాబట్టి ఇప్పుడు ఎంతమంది జీవులు ఉన్నట్టు ఒకడే బాక్టీరియాతో సహా ఒకడే జ్వరం రానట్లా మామూలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా పొట్టలో బ్యాక్టీరియా ఉంటాయి అవన్నీ కలిపి ఒకడే వీడు నేను అనేవాడు ఒకడే అలాగే మనందరినీ తన ఇండ్లు కలిగి ఉన్న హిరణ్య గర్భుడు ఒక్కడే ఏకజీవుడు ఎనీవే ఈ కాబట్టి హిరణ్య తోటి మతములు అంతమవుతాయి హిరణ్య దగ్గర ఫిలాసఫీ ప్రారంభం హిరణ్య గర్భుడికే దేవుడు అని పేరు సమష్టి ఆయనకి ఎదురు బదురుగా ఎవరు ఉంటారు వ్యష్టి ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఇక్కడ ఫిలాసఫీలో ప్రశ్న ఏమిటంటే ఈ సమష్టి వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు సమష్టి వ్యష్టి ఆరంభమా అంటే ఇదే ఫైనలా లేకపోతే దీనికంటే ఫైన్ ఏదైనా ఉందా లేదాంత గిండిలో ఈ విచారం బాగుంటుంది సమష్టి వ్యష్టి రెండు పదార్థములు గలవు అని ఆయన అలా మొదలు పెడతారు ఇది వేదాంత నిండి కాబట్టి సమష్టి వ్యష్టి రూపంగా మనకి ఈ బ్రహ్మాండము గలదు ఇదిస్ ది స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు మీరు ప్రశ్న అడుగుతున్నాం ఈ సమష్టి వ్యష్టి రూపంగా ఉండే బ్రహ్మాండానికి ఒక ఆరిజిన్ ఏదైనా ఉందా లేదా మీరు ప్రశ్న అయ్యప్ప భక్తులను అడగండి అయ్యప్ప దేవుడు నేను భక్తుల్ని మేమిద్దరము ఇంకో తత్వం నుంచి వచ్చాము అన్నట్లయితే నిన్న ఆ తత్వాన్ని ఆరాధించవచ్చు బుద్ధిలో అయ్యప్ప మీకు కాబట్టి వాళ్ళు అయ్యప్ప ఫైనల్ అంటారు వైష్ణవులను అడగండి విష్ణువు ఫైనల్ అలాగే వీళ్ళు ఆ హిరణ్య ఫైనల్ అని పెట్టుకుని మతాలని నడిపించుకుంటూ ఉంటారు లేదా ఫిలాసఫర్ ప్రశ్న అడుగుతారు ఈ బ్రహ్మాండము ఒకవైపు సమష్టి ఇంకోవైపు ఉన్న ఉన్నదాని పేరు బ్రహ్మాండము ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదే ఫైనలా ఇదే ఫైనల్ అయితే ద్వైతమే ఫైనల్ అవుతుంది లేక ఇది ఎక్కడి నుంచైనా ఆరిజినేట్ అయిందా అంటే ఇది బ్రహ్మ నుండే ఆరిజినేట్ అయింది అంటే ఎలాగా ఆ బ్రహ్మయే ఒకవైపు హిరణ్య గర్భుడుగా ఇంకోవైపు జీవుడుగా ప్రకటమైన పూర్వం వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసేటలేదు పూర్వం వాళ్ళు ఒంటరిగా కూర్చుని పేఖ కాటుకుంటూ ఉండేవారు ఎప్పుడైనా మీరు అలాంటి వాళ్ళని చూశారా ఒక్క ఆయనే కూర్చుని పెద్ద ఆయన ఆ మొక్కలు తీసుకుని తన తన వైపు ఆయనే పంచుకునేవాడు అవతల వైపు ఆయనే పంచుకుని కొంతసేపు ఇటువైపు ఆడి కొంతసేపు అటువైపు ఆడి కొంతమంది అయితే కూర్చీ కూడా మారి వెళ్లి ఆడివ్వరు కొంతమంది ఈ కుర్చీలో కూర్చుని ఇది నా పక్షం అది వాడి పక్షం అని నాడు ఇవ్వదు దీనికి ఏదో పేరుంది సాలిటే మొత్తం సాలిటే ఆట పేరు సాలిటరీ అంటే ఏకాంతమో అర్థం సాలిటరీ అంటే ఏకాంతం కాబట్టి సాలిటరీ అన్నది సాలిటేరీ నుంచి అయినా వచ్చి లేకపోతే సాలిటేజ్ సాలిటేరీ నుంచి వచ్చి ఉండాలి అయితే రెండు కలిసి ఏదో సింగిల్ రూప్ నుంచి వచ్చేది అది సోల్టే తను చక్కని పేరు ఇదంతా కూడా ఆ నిర్గుణ పరబ్రహ్మకి సోల్టే ఆయన ఒకవైపు హిరణ్య గర్భుడుగా ఇంకోవైపు జీవుడుగా ప్రకటమైనడు ఏమంటే హౌ కుడ్ హీ డూ దాట్ హౌ కుడ్ హీ డూ దాట్ తనే హిరణ్య తనే జీవుడు అంటే కి మస్ట్ హ్యావ్ టేకెన్ సంథింగ్ దేన్ను హోల్డ్ చేసి ఒకదాన్ని పట్టుకుని హిరణ్య గర్భుడవుతాడు మరో దాన్ని పట్టుకుని జీవుడు అవుతాడు దాన్నే ఉపాధి అంటారు ఉపాధి సత్యమైతే ద్వైతమా ద్వైతమా ద్వైతం అయిపోతుంది కాబట్టి ఉపాధిని ఒక సత్యము పరబ్రహ్మను ఇంకో సత్యము కాబట్టి ఉపాధి ఎప్పుడు కల్పితమే ఉపాధి కల్పితమే ఇప్పుడు మీరు ఆలోచించండి ఉపాధి కల్పితము అన్న దానికి దృష్టాంతంగా చెప్తున్నా మీరు మామూలుగా కూర్చొని ఉంటారు యూఆర్ సిటింగ్ ఇన్ యూ వర్క్ ప్లేస్ your major father nor husband only in this place a young man comes and stands in front of me when he stands in front of me the father form comes in front of me it comes in front of me the smell that is in the mind the father form comes in front of me it is very strange you, you, you, you identify with it then you become a father and you talk with that young man వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ మీరు న్యూస్ పేపర్లు చదువుకుంటూ ఉంటారు ఈ ఫాదర్ ఉపాధి ఏమైంది విలీనం అయిపోయింది వాసనారూపంగా ఉంటుంది కానీ విలీనం అయిపోయి ఉంటుంది ఇలువలో భార్య తెచ్చి ఏమైనా ఇవాళ వంకాయ ఏం చేయమంటారని అడుగుతుంది ఎన్ని కూరలు ఉన్నాయంటే ఒక్కటే కూరలు ఇంకా అడగడం మాత్రమే ఉన్నాయి ఇంకా అడగడం ఎందుకు అంటే వంకాయలు పచ్చికారం పెట్టలేమంటారా ఎందుకారం పెట్టిదే దాంట్లో వెరైటీలు ఉంటాయి అందుకోసం అడగాలి ఓకే ఆవిడ వస్తుంది ఏం కోట దేవంటారు అని అడగడానికి వస్తుంది వచ్చినప్పుడు వెంటనే వీడి మనస్సులో భర్త అనే ఉపాధి వాసనారూపంలో అది వెంటనే స్ప్రింగ్స్ ఆవి చూడగానే అది పైకి వచ్చేస్తుంది పైకి రాగానే వీడు భర్త అయిపోతాడు ఐడెంటిఫైస్ విత్ దట్ ఉపాధి భర్త అయిపోతాడు అప్పుడు భార్యకి సమాధానం చెప్తాడు ఏమన్నా వీడు అసలు ఇప్పుడు భర్త అయినవాడు వీడే తండ్రి అయిన వాడు వీడే వీడు అసలు ఏమిటిది అసలు ఇవేమీ కాదు మరి ఈ వాసనలు ఏమిటంటే అవి సత్యములా అసత్యములా అసత్యము కల్పితం ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్కి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు ఎందుకు పెడతారనుకుంటున్నారు ఆ అధ్యాసని బలం చేయటం కోసం నేను ఈమెకు భర్తను అనే అధ్యాసని బలం చేయటం కోసం ఊళ్ళో వాళ్ళందరినీ భోజనం పెడతాను ఆమె వీటితో మాట్లాడిన కూడా మాట్లాడదు ఆవిడ వీడికి వేసి ముఖం ఎత్తి చూడదు వీడితో మాట్లాడదు వీడు మాట్లాడదామని ప్రయత్నం చేసినా ఆవిడ తిరస్కారం చేస్తుంది కానీ ఊళ్ళో ఉన్నవాళ్ళు వెయ్యి మంది చేసి వెళ్ళారు ఇప్పుడు వీడు భర్త ఏడా అవుతాడా ఆవిడ అవుతాడు ఆవిడ తిరస్కారం చేసినా వీడు భర్త ఎందుకంటే ఉళ్ళో వాళ్ళందరూ చేసి నక్షత్రం వేసి కదా వీడు భర్త ఇప్పుడు ఈ భర్త అనేటువంటి వాసన వీడిని ఎంతవరకు వెంటాడుతుందనుకుంటున్నారు మీరు కట్టెల వరకు వెళ్తాడు అంతవరకు వెళ్తాడు ప్రాణం విడిచిపెట్టే ముందు ఆవిడి కేసి చూసి నేను భర్తని నువ్వు భార్యని నేను నీకంటే ముందు వెళ్ళిపోతున్నాను అని అలా అనుకుంటూ వీడు నోరులో వెళ్ళబెడతా అంతవరకు వెళ్తుంది అంటే ఉపాధనేది కాబట్టి అంత బలంగా ఉంది కాబట్టి సత్యం అనుకున్నారు ఉపాసనేదలం ఉపాధనేదలం అయితే మన వాళ్ళు ఒక లీగల్ మెథడ్ ఒకటి కనిపెట్టారు లీగల్ మెథడ్ ఏమిటి డివోర్స్కి అప్లై చేశారు డివోర్స్కి అప్లై చేసి ముందు కొంత లాయర్లు కొంత దాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తారు డివోర్స్ సుఖంగా తేలిగ్గా బయటపడొచ్చు కదా కానీ లాయర్స్ పడనివ్వరు వీళ్ళు తేలిగ్గా బయటపడితే లాయర్స్కి ఉపయోగం కాబట్టి లాయర్స్ ఏం చేస్తారంటే మామూలుగా పక్షి ప్రతిపక్షి ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సెటిల్ చేసుకుందాం అనుకున్నా లాయర్స్ యువతలు లాయరు అవతలు కలిసి కాఫీ తగ్గుతూ ఉంటారు అక్కడ కోర్టు బయట కాఫీ హోటల్ ఒకటి ఒక హట్ లిలాస్ ఒకటి ఒక దాన్ని కాకా కాకా హోటల్ అనేది ఉంటారు దాంట్లో వాళ్ళిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కఫీతో అవుతారు ఓ రోజు రెండు కఫీలకి డబ్బు వీడిస్తాడు మరో రోజు రెండు కఫీలకి డబ్బు వడిస్తాడు వీళ్ళిద్దరూ ఆయర్లు వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళకి వీళ్ళు పొసగకుండా వాళ్ళు కంటిన్యూ అయ్యేట్లాగే యుద్ధం కంటిన్యూ అయ్యేట్లాగానే వాళ్ళు ప్రోత్సాహం చేస్తూ ఉంటారు ఏ రోజుకి ఆ రోజు కబుర్లు చేస్తూ ఉంటారు మొత్తానికి ఈ లాయర్లను పక్కన పెట్టి వీళ్ళు కనుక ఒక కంక్లూషన్కి వచ్చి ఏదో డబ్బు కొంత ఇవ్వడం పుచ్చుకోవడం ఉంటుంది ఇచ్చేసి నేను భర్త కాదు నువ్వు భార్య కాదు అని వాళ్ళు కనుక సెటిల్ చేసేసుకుంటే అయిపోయిందంటే ఇంక ఇప్పుడు భర్త భార్య అనేది ఉండదు ఇదో పద్ధతి ఇంకో పద్ధతి మన మహర్షులు కనిపెట్టిన పద్ధతి ఏమిటంటే సన్యాసం వీటన్నిటినీ ఇవి ఇవన్నీ కూడా ఒక రకం పద్ధతులు వీటన్నిటినీ మించిన పద్ధతి ఇంకొకటి ఉన్నది అదేమిటంటే ఎదుటి వ్యక్తిని ఒక ఫుల్ ఇండివిజువల్గా గుర్తించి ఒక వన్స్ ఓన్ యాస్పిరేషన్స్ అన్ని ఉన్నటువంటి ఒక పూర్ణ వ్యక్తిగా గుర్తించి రెస్పెక్ట్ ఇచ్చి ఈ భర్త కల్పితము అని తెలుసుకుని ఉండుకోవడం అప్పుడు డైవోర్స్ కోర్టుకి వెళ్ళక్కర్లేదు కృషికేశంగా స్నానానికి వెళ్ళక్కర్లేదు ఎక్కడున్నవాడు అక్కడే ఉండచ్చు అది మూడవ పద్ధతి ఉత్తమోత్తమైన పద్ధతి శ్రీకృష్ణుడు బోధించిన పద్ధతి ఇది వేదాంత పద్ధతి ఈ సన్యాసం ఆ పద్ధతి వైపు దారితీసేదైతే దానికి కూడా అభ్యునుజ్ఞ ఇచ్చింది శాస్త్రం శాస్త్రం అలాంటి అనుజ్ఞ ఇచ్చింది శాస్త్రం ఇంకో అనుజ్ఞ ఇచ్చింది అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇక్కడ ఏం లేవు ఉంటే నేను డైవర్స్ డైగ్రెస్ అయ్యి సరే ఆ టాపిక్ కన్క్లూడ్ చేసి వెనక్కి వచ్చేసి ముందు దాంట్లో ఉన్న మళ్ళీ విషయాలు చెప్పేసి వెనక్కి వచ్చేద్దామని అభిప్రాయం ఇంకో అనుజ్ఞ ఇచ్చింది ఒకవేళ మీకు సంసారం మరీ భరించే శక్తి కానిధిగా ఉంటే దుఃఖం యొక్క దుఃఖము టెన్షను మీకు సంసారం భరించలేనిదిగా ఉన్నట్లయితే నీవు కొంచెం భర్త అయితే భార్యకు భార్య అయితే భర్తకు నచ్చజెప్పేసి నీవు సన్యాసం తీసుకున్నా అభ్యంతరం లేదు అని శాస్త్రం అభ్యర్థించొచ్చి ఒక ఒక రకంగా ఇట్ ఈజ్ ఎస్కేప్ మెకానిజం బట్ ఇట్ ఈజ్ ఎలా ఒకప్పుడు ఎస్కేప్ అవసరం అయితే చేయాల్సి ఉంటుంది కొండని ఢీకొట్టడం బదులు తల తిప్పుకుని వెళ్ళడం మంచిది కదా అలా కూడా చేయవచ్చు ఇదంతా ఉపాధిలే ఇవన్నీ కూడా ఇదంతా కల్పితమైన ఉపాధితో పడి పాటలు వాస్తవంలో ఎవడు భర్త కాదు ఎవడు భార్య కాదు ఈవెన్ పూస్త్వము స్త్రీత్వమే కల్పితములు అంటూ ఉంటే ఇంకా భర్త భార్య కల్పితములనే వేరే చెప్పాలా భర్త అన్నవాడు భరింపబడుతూ ఉంటాడు భార్య అన్నవాడు భరింపబడుతూ ఉంటుంది భర్తంటే భరించేవాడు వీడేం భరించేవాడు వీడు వీడు కూడా భరింపబడేవాడే ఆ పరమేశ్వరులే వీళ్ళందరినీ భరిస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ ఉపాధులు కల్పితమైన ఉపాధులు ఈ ఉపాధుల్నే మీరు యూనివర్సల్ లెవెల్లో మ్యాక్రో కాసంలో ఈ ఉపాధుల్ని ప్రవేశపెడితే సమష్టి ఉపాధితోటి ఆ పరమాత్మయే హిరణ్యదర్భుడవుతాడు అదే పరమాత్మ ఎష్టి ఉపాధితోటి ఆ జీవుడే ఉపాధుల్ని తీసేస్తే ఉండేది ఒకే తత్వం అది విషయం పదచ్చేదం తిపాధి సంయోగా బ్రహ్మ యాతి ఈశ్వరత్రజేత్ కధివక్షాయా బ్రహ్మా జీవత్యుపాధి సంయోగా త్రహ్మయొక్క శక్తి మాయాశక్తి అనే ఉపాధి ఉపాధిడి సంయో తాత్మ్యము వలన ప్రజేతు పుల్ను బ్రహ్మే కోశోపాధివక్షాయా పంచకూషములు అనే ఉపాధినిచప్పగోరగా జీవకా జీవభావమును జాతీ పొందును ఏమండి ఇప్పుడు బంగారంతో నెక్లెస్ చేయిస్తున్నారు నెక్లెస్ చేయించారు ఇప్పుడు నెక్లెస్ ఎవరయ్యారు బంగారమే అయింది నెక్లెస్ అంతా చేయించిన తర్వాత ఆ నెక్లెస్ చిన్న చిన్న పిండెలు మామిడి పిండెలు అన్న తరఫున ఉన్నారా పిందెలు కట్టండి ఓ ఇరవై పిందెలు పెట్టండి అని మీరు చెప్పారనుకోండి అంటే ఇప్పుడు ఆయన అంటాడు నెక్లెస్ చేయడం అయిపోయిందండి మీకు బట్వాడా చేసేవంటే చేసేస్తానంటే అలా కాదు నెక్లెస్ అయిపోతే సరిపడదు ఇంకో తులం బంగారం వేసి పిందెలు కూడా పెట్టండి అని పురమాయిస్తారు ఇప్పుడు ఈ నుంచి వస్తాయి బంగారం నుంచే వస్తాయి ఒరిజినల్ నెక్లెస్ పాతిక నెక్లెస్ ఎక్కడి నుంచి వచ్చింది బంగారం నుంచే వచ్చింది రెండు తులాల పిందెలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నింజలు మరే జనాలు ఉంటుందా పింజలు ఎన్ని ఉంటాయి ఓ ముఫై ఉంటాయి బంగారం నెక్లెస్ ఎంత ఉంటుంది ఒక్కటి ఉంది కదా గడ చుట్టూ ఉంటుంది నెక్లెస్ ఒకటి పింజలు ముఫై ఉన్నది ఒకే బంగారం సమష్టి నెక్లెస్ పింజలు ఉన్నది ఒకే బంగారం అంటే మీకు లైతే ఏకశిలా ఏకశిలా ఆలయం గురించి చెప్పాను కదా శివలింగం దేని నుంచి తయారు చేశారు అదే సెల నుంచి తయారు చేశారు ఆ శివలింగానికి పానవట్టభం అని ఒకటి ఉంటుంది అది కూడా దాన్ని దేని నుంచి తయారు చేశారు అదే సెల నుంచి తయారు చేశారు ఆ అభిషేకం చేసినప్పుడు నీళ్లు పోవడానికి ఒక తూము తూము పెడతారు తూము అది దేని నుంచి తయారు చేశారు అదే సెలవు నుంచి తయారు చేశారు ఆ నీళ్లు పడి అక్కడ పెట్టుకోవడానికి ఒక గొయ్యి కింద ఒక గిన్న ఒక పాత్ర కింద తయారు చేశారు అది దేని నుంచి వచ్చింది అదే శైల నుంచి వచ్చింది అన్ని ఆదేశాల నుంచి వచ్చింది అన్ని మీరు చాలా రెస్పెక్ట్ఫుల్గా పూజ చేసే లింగము ఆ శిల నుంచే వచ్చింది చీపురితో తుడిచి పక్కన బారేసేటువంటి తూము కూడా ఆ శల నుంచే వచ్చినది ఓ చిత్రమైన సన్నివేశం జరిగింది చిత్రమైన సన్నివేశం నన్ను చెప్పమంటే చెప్తాను ఏమనుకోకండి ఒక ఆయనకు ఆరోగ్యం బాగుండదు ఆయన దేవాలయం కట్టారు ఆరోగ్యం శివాలయమే ఆరోగ్యం బాగుండదు ఆయన ఒకసారి మాట వనసకన్నారు ఈ శివాలయంలో అభిషేకం చేసినప్పుడు నీళ్లు వెళ్లేటువంటి తూము అది సరిగ్గా దాని స్లోపో అది సరిగ్గా లేక అక్కడ నీళ్లు జమైపోయి ఈ తే ను నూనె నెయ్యి ఇవన్నీ అభిషేకాలు చేస్తూ ఉంటాయి కదా పెరుగు ఇదో కొద్దిగా చేస్తే పర్వాలేదు బాగానే ఈ పురోహితులు గట్టిగానే ఉపయోగిస్తారు ఇవన్నీ అక్కడ జమయ్యి ఒక సిరప్ కింద తయారయ్యి అది దుర్వాసన కొడుతో దాని మీద దోమలు చేరి ఒక దుర్వాసన వస్తోంది అని ఆయన ఓ నెల రోజుల క్రితం ఓ చోట అన్నారు నేను విన్నానమాట అప్పుడు ఆ తోమును కొంత సెటర్ చేసుకుని ఆ దుర్వాసన పోయేట్లో చేసుకుంటే అయిపోతుంది కొంచెం ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ అబౌట్ Um, flow, ఫ్లో ఫ్లో ఆఫ్ అన్వాంటెడ్ వాటర్ దాన్ని సాటిలైట్ చేసుకోండి ఆయనకి మంచం పెద్ద వ్యాధి వచ్చి మంచం పట్టారు చూడండి మంచం పడితే ఈ ఆయన వ్యా మామూల వైద్యం డాక్టర్ వైద్యం నడుస్తూనే ఒక యాస్ట్రాలజర్ని పిలిచాం ఆయన యాస్ట్రాలజర్ మాత్రమే కాదు ఈ ఆస్ట్రాలజీ వాళ్ళు దేహ్ టూ త్రీ ఫోర్ ఆగ్జిలియరీ సిస్టమ్స్ పట్టుకుని ఉంటాయి అంటే ఒకవైపు ఎస్ట్రాలజీ ఉంటుంది పక్కనే వాస్తూ ఉంటుంది ప్రశ్న చెప్తారు కూడా గవ్వలతో ప్రశ్న చెప్పడము తర్వాత కొంత న్యూమరాలజీ కూడా తెలుసు ఇవన్నీ ఉంటాయి నాలుగైదు ఐటమ్స్ ఉంటాయి కొంచెం రుద్రాక్ష మాలలు పులసమాలలు కూడా తోడుంటాయి మళ్ళీ మల్టిపుల్ ఐటమ్స్ పెట్టుకుని దీని ఎందుకు స్థిరత్వం ఉండదు ఏది ఏది ఏ సందర్భానికి ఏతులు చూస్తే అలా పోతుంది అటువంటి వాడిని ఒక ఆయన్ని పట్టుకొచ్చి ఎవడో శిష్యుడు పట్టుకొచ్చి అడిగారు పాపం పెద్ద ఆయన మంచం పట్టుకుంటారు కదా ఆయన చెప్పాడు ఆయన జాగ్రత్తగా ప్రశ్న వేసి గవ్వేసి దీవేసి అడిగేసి మీరు కట్టిన శివాలయంలో నీరు వెళ్లేటువంటి ఆ గొయ్జి సరిగ్గా లేదు అని చేత మీరు మంచం పట్టారని చెప్పారు గుండెలు తీసిన బొంతు ఎందుకంటే ఆ మాట్లాడుకుంటే విన్నాడు రెండు నెలలు చెప్తాం ఆ మాట అన్నాడు కదా ఆయన అది విన్నాడు ఈయన వినలేదు ఇంకెవడో శిష్యులు విని ఆయనకి ఆ ప్రసంగం ఎక్కడో వచ్చింది మళ్ళీ మరోదట మరోదట వస్తే విన్నాడు అది చెప్పాడు నేనున్నాను అక్కడ నేను ముక్కు మీద వేలు వేసేసుకున్నాను బా గుండెలు తీసిన బంధువులో నువ్వు అంతదాకా ఆ ఫ్లోని దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అది కనుక సరిచేస్తే ఈయనకి తగ్గిపోతుందని చెప్పబట్టి వెంటనే దాన్ని వీళ్ళు సరిచేసి మళ్ళీ ఒక అభిషేకం చేసి ఈ లోపల ఈయన మందులో విచ్చుకుంటున్నారు యాంటీబయోటిక్స్ అది తగ్గింది తగ్గితే అదిగో అక్కడ గొయ్యని సరి చేయడం మూలంగానే తగ్గిందని చెప్పేసి అంటే ఒకవైపు గ్రహములనే బట్టి జ్వరం వచ్చిందని చెప్పి హీ షుడ్ స్టిక్ విత్ దట్ ఈ గ్రహములకు ఈ దోషం ఉన్నది కాబట్టి మీకు అనారోగ్యం వచ్చినది ఈ గ్రహ దోషం నివారణ మీరు చూసుకుంటే పోతున్నాను హీ షుడ్ స్టిక్ ఇట్ ఈ ప్లంబింగ్ దాంట్లోకి దూరేసేది నేను ఆశ్చర్యపో నాకు తల తిరిగిపోయింది తల తిరిగిపోయి నేను అనుకున్నాను ఈ ప్రపంచంలో నేను ఫిట్ అవ్వను ఐ డు ఫిట్ ఇన్ దిస్ వరల్డ్ ఐ డోంట్ హ్యావ్ ఎ వే అవుట్ అదేమిటంటే యుద్ధం ఎందుకంటే ఇంత మాయా ఇంత దగా ఉన్న ప్రపంచంలో మనం ఎలా విధంగా బతకగలుగుతాము బతకలే ఎందుకంటే మనము శాస్త్రము తర్వాత యుక్తియుక్తముగా సైంటిఫిక్ గా లాజికల్ గా ఆలోచించుట ఎదురు పవిత్రమైన హృదయంతో చిత్తశుద్దితో మాట్లాడుతుట పెద్దలవాడు చెప్పినటువంటి విషయాన్ని అతను ఏం చెప్తే దాన్ని యథాతథముగా సత్యముగా స్వీకరించుతా అలాంటి మనం బతకే ప్రయత్నం చేస్తాం పథకం లేదండి ఈ ప్రపంచంలో వీళ్ళు ఈ ఢిల్లీకి ఉంటారు వీళ్ళు వీళ్ళు ఉన్నత స్థానాల్లో ఉంటారు దే ఆక్యుపై పాపులారిటీ దే గేమ్ పాపులారిటీ అట్సెట్రా యూ కెన్ నాట్ కౌంటర్ దాట్ ఏదైనా ఒక పండిత సభకు మీరు వెళ్ళారనుకోండి మిమ్మల్ని వాళ్ళు తోసేస్తారు ఐ వోన్ ఐ లవ్ యూ క వాళ్ళు చూసేసి వాళ్ళు డేస్ మీరు చూసిన కూర్చుని మిమ్మల్ని సిగ్గుబడి ఇంట్లో చేస్తాను వాళ్ళు దూరుకు వెళ్ళకూడదు దూరం నుంచే దండం పెట్టి రక్షాలనాథి పంకస్య వరం అని ఒక్క మాట అనేసి ఉండిపో కాబట్టి ఇదంతా కూడా ఈ మహామాయ కాస్మిక్ మాయని పట్టుకున్నటువంటి పరమాత్మ ఏమవుతాడు హిరణ్య గర్భుడు అవుతాడు దేవుడు ఈశ్వరుడు అనబడతాడు హిరణ్య గర్భుడు అంటే ఈశ్వరుడు అని అవిద్యని పట్టుకున్న చిన్న సైజు అవిద్యని పట్టుకున్న పరమాత్మ ఏమవుతాడు జీవుడు అంచేతనే భగవద్గీతలో మాట అవుతుంది కానీ చక్కని మాట ఎత్తు సుందరాలని చెప్పలేము ఐదో అధ్యాయం జరిగిన శ్లోకం భోక్తారం యజ్ఞ తపస్ సర్వలోక మహేశ్వరం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి నాలుగో పాదం పాదం ఏదో ఉంది సుకుంతమ్మాంత సుకు అయి ఉండదు ఇంకేంటి సర్వభూతానం సో జ్ఞాపం శాంతి పరిచిది ఇట్స్ ఓకే విల్ వెరిఫై మేబీ సుకృతం సో కాబట్టి అక్కడ యజ్ఞానికి తపస్సుకి భోక్త ఎవరు అని అడిగారు యజ్ఞానికి తపస్సుకి భోక్త ఎవరు యజ్ఞం చేశారనుకోండి భోక్త ఎవరు ఈ వీడు యజ్ఞం చేసి కట్టే భోక్తవుతాడు కదా అదేమిటి దేవుడు భోక్త ఎప్పుడయ్యాడు భోక్తారం యజ్ఞ ప్రసారం సర్వభూత మహేశ్వరం అంటే ఈ వీడు యజ్ఞం చేసినవాడు ఏమైపోవాలి ఆ యజ్ఞ దేవుడు భోక్త అయిపోతే మరి వీడి వీడి వీడు కదా మీరు వీడు అవ్వాలి భోక్త అంటే వీడి రూపంగా ఉండి ఆయనే యజ్ఞం చేశాడు వీడి రూపంగా వీడి యొక్క ఆ దేవలోక ఫలంలో దేవతా దేహంతో అక్కడ జీవుడిగా పుట్టి ఆయనే భోక్తవుతాడు ఎవరిని ఎవ యజ్ఞించేటే ఆరాధించడం వీడు కర్తగా ఉండి ఎవరిని ఆరాధించాడు ఆయనే అంటే తనని తానే ఆరాధించుకుని ఆ ఆరాధన యొక్క ఫలాన్ని తానే అనుభవిస్తూ ఉన్నాడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేష్ సుహృదం సుహృదం కాదు సుహృదం సర్వభూతానాం మీరు సుహృదం అన్నారా నేను సరిగ్గా అన్నాడు జ్ఞాత్వా శాంతినిచ్చాడు కాబట్టి కర్తా పరమేశ్వరు కర్తవు కర్తా పరమేశ్వరుడే భోక్తా పరమేశ్వరుడు కర్తవు నీవే భోక్తవు కూడా నీవే అదేమిటండి యజ్ఞం చేసిన వాడు కర్త కదా అంటే వాడి రూపంగా ఈయనే యజ్ఞం చేస్తున్నాడు భోక్త అంటే వీరు సూక్ష్మ శరీరం స్వర్గానికి వెళ్ళి భోక్త అవుతుంది కదంటే ఆ రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు భోక్తారని వీళ్ళ మళ్ళీ అందాము తచ్చక్యు బ్రహ్మైవ పరబ్రహ్మయే త్యుపాధి సంయోగా ఆ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి అనే ఉపాధితోడి సంయోగము వలన ఈశ్వరతా ఈమును వ్రజేతు బ్రహ్మైవ పరమాత్మే కోశోపాధివక్షాయా పంచకూషములనే ఉపాధిని పరిగణించిన సందర్భమునందు జీవతా జీవభావమును యాతి పొందును ఇంకైతే నేను మీకు ఈ శ్లోకం యొక్క సారవంతమైన మాట మీకు ఒకటి చెప్తాదేనండి భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని మీరు లక్షసార్లు చెప్పిన భగవంతుడు మీలోనే ఉన్నాడు నెంబర్ వన్ ఆ భగవంతుడికి భక్తుడు కదా మీరు ఆ భక్తుడు ఎక్కడున్నాడు మీలోనే ఉన్నాడు కాబట్టి భక్తుడు మీలోనే ఉన్నాడు భగవంతుడు మీలోనే ఉన్నాడు ఫస్ట్ అండర్స్టాండ్ దాట్ నెంబర్ టూ ఇది చెప్పాను అది నెంబర్ టూ ఆ భక్తుడికి ఆ భగవంతుడికి నీలోనే ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తులును వైకుంఠంలో ఉన్న భగవంతుడు ఒకడేలా అవుతాడంటే సమస్య వస్తుంది తప్ప సగం సమస్య అక్కడికి మనిషిగా కదా అరే ఒకటవేటరా ఇక్కడే ఉన్నాట్రా భక్తుడు ఇక్కడే ఉన్నాడు భగవంతుడు ఇక్కడే ఉన్నాడు భగవంతుడికి అక్కడ పెళ్ళి అదంతా ఉపాధులయ్యా పెళ్ళంటే ఆ శక్తితోటి సంయోగానికే పెళ్ళి అన్నారు పెళ్ళని పెళ్ళని పౌ పౌరాణిక పరిభాష పౌరాణిక పరిభాషలో ఏది పెళ్ళో దాన్ని వేదాంత పరిభాషలో ఉపాధి సంయోగము అంటారు ఉపాధి సంయోగానికి పెళ్లి అని పెళ్ళి ఇంకా అంతకంటే పెళ్లి పటాపులో ఏమీ దేవుడికి పెళ్లి ఏమిటండి జీవుడికే పెళ్లి లేదంటుంటే జీవుడికే పెళ్లి కల్పితం ఉంటుంటే ఇంకా దేవుడికి నిజ గృహ తోరణం పిలిచి కలిపిదట అది జీవుడికి బోధ చేస్తుంటే మీ ఇంటి దగ్గర నుంచి తొందరగా బయటపడరా నీకు ఈ పెళ్లి అనేదాని ఈ బంధం నుంచి బయటపడు అని శంకర్లు అంటారు ఒక చోట ఉపదేశపత్రిక పుస్తకంలో కాబట్టి జీవుడికే పెళ్లి లేదంటుంటే దేవుడికి పెళ్ళి ఏమిటి మరి పెళ్ళి అంటున్నారు కదా ఆ పెళ్లికి అర్థం ఉంది ఏమిటా అర్థము ఉపాధి సంయోగము ఎవరితో పెళ్ళి శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే శక్తికి లక్ష్మీదేవిని పేరయ్యా డబ్బు అంటే పైసామే పవర్ పైసాయే పవర్ అదే శక్తి ఆ శక్తికే లక్ష్మీదేవిని పేరు ఆ శక్తితోటి సంయోగమే ఉపాధి అదే ఉపాధి ఆ సంయోగానికే పెళ్ళని పేరు పెళ్లి అంటే సంయోగమేగా అదే పెళ్ళని పేరు పంచకోశములతో సంయోగానికే జీవభావము అదే అలాగే వచ్చింది అంతే శ్లోకమనస తుపాధి సంయోగా బ్రహ్మై వ్రజేత్ కృషోపాధివక్షాయా బ్రహ్మైవ జీవతీ జన్మదృష్టాంతో పుత్రదే వివక్షా పితా పితామహేషో నాపి జీవ శక్తికొ వివక్షణ ఒకర వివక్షాయా పితాన తద్వన్నేషో నాటి జీవక్షణే పుత్రదే అవివక్షాయా పిత పితామహీజీవ శక్తికొా వివక్షణ ఏమండే తండ్రి అనే మాట ఎప్పుడు వస్తుంది తండ్రి అంటే పుత్రుడు ఉండాలి అక్కడ పుత్రుడు పుత్రిక ఎవడో హలో ఇద్దరూ మొత్తానికి ఉంటే వీడికి తండ్రి సో అంటే మీరెవరు కొడుకండి లేని అడుగుతారు అంటే వీడు వీడిని కొడుకుని చేస్తే ఆయన తండ్రి అయ్యాడు ఆయన తండ్రి వీడు కొడుకు వీడు కొడుకు ఆయన తండ్రి అవ్వాలి వివక్ష వివక్ష వివక్ష అంటే చెప్పే కోరిక అంటే సందర్భము అని అర్థం చెప్పే కోరిక అంటే సందర్భం సందర్భం ఉండాలి ఇప్పుడు బస్సులో ఎక్కారనుకోండి బస్సులో ఎక్కి నేను కొడుకుని ఫలానా వారి కోడుకుని అని అనుకూడదు అనుకో నేను చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను ఒక పాఠం నేను అన్నవరం వెళ్ళి బయలుదేరాను అన్నవరం వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి బయలుదేరాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం అన్నవరం వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరాడు ఫస్ట్ టైం కావండి ఆ బస్సు కాకినాడ వెళ్లే బస్సు అది దాంట్లో ఎక్కాను కాకినాడలో దిగి మళ్ళీ ఎక్కువ బస్సు ఎక్కి అన్నవరం వెళ్ళాలి కండక్టర్ వచ్చాడు టికెట్ ఎక్కడికైనా అడిగాడు అన్నవరం అని చెప్పాను అంటే అందరూ నన్ను పక్కుమని వెళ్ళారు అంటే అది సందర్భం కాదు నేను వేలమొహం వేశాను ఏమిటి ఇలా అందరూ నవ్వుతున్నారు వాడేమో టికెట్ తీసుకోకుండా అలా నిలబడ్డాడు అంటే అప్పుడు పక్కన ఉన్న కాయని చెప్పాడు చూడబ్ చూడబ్బాయి నువ్వు అన్నవరం వెళ్ళి వాటికి మంచిదే కానీ ఈ బస్సు కాకినాడే వెళుతుంది కాకినాడ అని చెప్పు అని చెప్పాడు అప్పుడు అప్పుడు నాకు అర్థమైపోయినప్పుడు ఏదో కొంచెం ట్యూబ్ లైట్ లాగా కొంచెం వెలగడం ఆలస్యమైనా మొత్తానికి వెలిగింది వెలగడం ఆలస్యమే కానీ వెలిగింది వెలిగి ఓసారి అని ఏమనుకోకండి నేను కాకినాడ వెళ్ళాలి అన్న ఇప్పుడు కండక్టర్ నవ్వి నా టికెట్ నాకు ఇచ్చాను దట్ ఐ హ్యావ్ వెంట లెస్సన్ వివక్ష అనేది ఉంటుంది వివక్ష ఇప్పుడు అన్నవరం వెళ్తానంటే తప్పేమీ కాదు అది విఆర్ నాట్ టాకింగ్ ఏ రాంగ్ థింగ్ బట్ వివక్ష అనేది కాబట్టి పుత్రుడు అది వివక్ష ఆ వివక్ష అంటే సందర్భం ఉంది ఆ సందర్భం బట్టి వాడు పుత్రుడైతే మనవడు నప్తా అని అన్నారు ఆది శబ్దం చేత నప్తా మనవడు అన్నారనుకోండి వీడు తాత తాత అంత తాత అనగానే వీడికి ఒక దుఃఖము ఒక సుఖము కలుగుతాయి దుఃఖం ఏమిటి జమానా పూర్తయింది అయిపోయాడు ఇంకా వీడి ఇంకా అయిపోయాడు తాత తాత నాలుగు సార్లు అంటే తీసుకెళ్ళిపోయి తగలబెట్టి ఒక గతం అవసరం అయిపోయిందండి వాడు బరిగి అయిపోయింది కానీ జమా ఖర్చుల్లో ఖర్చులు రాసేసారు అప్పుడే తాతంట షష్టి పూర్తి అర్థం ఏంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారనుకోండి అర్థం ఏంటి మంచం పట్టాడు ఎప్పుడు శ్రేసానికి విశేసాలలో తేల్తాడు అప్పుడే ఇస్తారు దాదాపు రాజ్యాంగ వచ్చే ఇస్తారు అప్పుడు ఆ మినిస్టర్ గారు వెళ్లేదా ఇవ్వాలి లేకపోతే ఈయన వీల్ చైర్ లో ఈయన్ని మోసుకుపోయి అతని పట్టుకెళ్తే అప్పుడేనా రాజకపూరి కలాగో ఇచ్చారు ఆయన వీల్ చైర్ లో తీసుకుపోతే ఆ వీల్ కొంత దూరం వెళ్ళింది ఆ ప్రెసిడెంట్ గారు ఆ మిగిలిన దూరాన్ని ప్రెసిడెంట్ గారు నడిచొచ్చి ఆయన వెళ్ళవు దాదాసాహెబ్ పాలకే అవార్డు ఇచ్చారు అది ఇచ్చారంటే ఇంకా దట్ ఇది ఎండ్ అఫ్ ఎట్ అలాగే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని ఉంటారు అంటే అది ఇచ్చారంటే అర్థమండి అంటే సంసారం అలాగే ఉంటుందండి నేను రిడిక్యూ చేస్తున్నాను కాదు ఒక కఠోరమైన సత్యాన్ని చెప్తున్నాను పిల్లాడు తాతా పిల్లాడు కలవాడు వాడు చుట్టుపక్కల పిలుస్తూ ఉంటాడు తాతా వీడి తాతా తాత చుట్టుపక్కల వాడు తాత తాత అంటూ ఉంటే వీడు సిగ్గుపడాల్సి ఉంటుంది దుఃఖం కూడా కలుగుతుంది ఓ సుఖం వాడు ఎవడో కొన్నాడు మనవడో తాత అంటున్నాడు కదా సుఖం సో ఈ తాత అనేది హీఈ్ నాట్ తాత హీఈ్ నాట్ హీ ఈజ్ ఓ పిల్లాడిని బట్టి తాత ఈ బంధుత్వాలు పక్కన పెట్టాలి బంధుత్వాలు ఉంది బంధుత్వాలు ఇప్పుడు మీరు ఏదైనా అప్పుడుప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మఠానికి వెళ్ళారనుకోండి స్వామీజీ ఈనెవరు స్వామీజీ బ్రదరు ఈ నెవరు స్వామీజీ బావుమరిది ఈ నెవరు స్వామీజీ మరదరు ఎవరిని అక్కడ అలవంతరం కదా ఉంటారు ఎక్కడికి పోరు ప్రపంచంలో ఉంటారు ఎక్కడికి ఉంటారు వాళ్ళందరినీ అలా ప్రవేశం ఇవన్నీ తీసేయండి బాగుమృదులు మా అనుకోవడం వద్దు ఆ మాటలేం వద్దు అంటే ఉండని తప్పేం ఉండడంలో తప్పేం కాదు అంటే ఉండ పూజ స్వామిజీ అన్నారు ప్రపంచం అందరూ మన కుటుంబం కుటుంబ విశ్వ వసుదేవ కుటుంబం అయినప్పుడు వీళ్ళు వీళ్ళు మినహాయించి మిగతా వాళ్లే కుటుంబం అనుకోక్కర్లేదు వాళ్ళు కూడా కుటుంబంలో బాధమే అన్నారు పెద్ద దయా అంటే వీళ్ళు కష్టపడిపోతారేమో ఆయన భయం అంటే దయా పేరే వాళ్ళు కూడా మన కుటుంబమే వాళ్ళు ఒక్కళ్ళు మినహాయించి ప్రపంచం అంతా కుటుంబం అనుకోవద్దు అని ఆయన అన్నారు ఎంత దయాహృదయమో చూడండి కాబట్టి కనుక ఆ వివక్షేమీ లేదు పుత్రాది వివక్షమీ లేదు లేకపోతే వాట్ ఈజ్ హీ నా పితా పితామహ ఈ పాఠం ఎవరి కోసం ఉద్దేశించిందో చెప్పంటారా నేను తండ్రిని నేను తాతని అనేటువంటి వ్యామోహంలో ఉన్నవాళ్ళు యూ హెవ్ టు లెర్న్ ఏ లెసన్ ఫ్రమ్ ఆల్ ఇట్ ఈజ్ ఆల్ వెర్బల్ వివక్ష అంటే ఏమిటండి వెర్బల్ బాలకోపాఖ్యానం మీరు వినలేదు బాలకోపాఖ్యానం అంతా వెర్బల్ అండి అది ఇట్ ఈజ్ ఆల్ వెర్బల్ దీన్నే మహాత్ముడు అన్నారు జుబాన్ క జమాఖ్ అన్నారు అంటే ఉర్దూ స్పీచ్ ఇట్ ఈజ్ అకౌంటింగ్ ఆఫ్ స్పీచ్ ఉరికే స్పీచ్ థౌట్ అకౌంటింగ్ ఇది ఎలాంటిదంటే ఖీర్ ఖాయంగా ఖీర్ ఖాయంగా హార్మోనియం ఉంటుంది తబలా ఉంటుంది ఈయన పాడుతూ ఉంటాడు భక్తులు అందరూ పాడుతూ ఉంటారు ఖీర్ ఖాయంగా ఖీర్ ఖాయింది దానికి స్టైల్ ఉంటుంది అది పల్లవి ఖీర్ ఖాయంగే ఖీ అది పల్లవి సో హాట్ హాట్ ఖీర్ ఖాయిండే కిస్మిస్ హోతాయి కాజు హోతాయి హాట్ హాట్ ఖీరి కాయింది అని ఇది ఇది కీర్తన కీర్తన అయిపోయిన తర్వాత ఎవరు దానికి వాళ్ళు లేక అవుతారు అది ఏమిటది వన్ ఇస్ దా ఇట్ ఈస్ ఆల్ వెర్బల్ ఇట్ ఈస్ దేర్ ఇస్ నథింగ్ రియల్ దే అలాగే పితా పితామహ ఇదంతా కూడా వెర్బల్ ఊహా ఊహాకల్పితమైన జగత్తులో మనిషి బతికేస్తూ ఉంటారు వాస్తవంలో తండ్రి లేడు తాతాలేడు ఇదంతా కూడా కల్పిత అదే విధంగా తద్వత అదే విధముగా శక్తి కోశ అవివక్షణే శక్తిని గురించి పంచకోశములను గురించి చెప్పడం మానేసిన సందర్భంలో అదే అవివక్షణం వివక్షణం అంటే చెప్పడం అది అది మేము చెప్పం ఈ ఉపాధులు మేము పట్టుకోం అని వాటి గురించి మాట్లాడడం పక్కన పెట్టాం అనేసిన సందర్భంలో నా ఈశ ఈశ్వరుడు లేడు నాపి జీవ జీవుడు కూడా లేడు ఏమంటే నా ఈశ జీవస్థు అస్థి అంటే నాస్తికుడు అవుతాడు నా ఈశ జీవ అస్థి నాస్తికుడు ఈశ అస్తి జీవ అస్తి జగత్ అస్తి అంటే ద్వైతవుతాం తర్వాత ఈశా నాస్తి జీవ నాస్తి జగత్స్ బ్రహ్మ కూడా నాస్తి అంటే శూన్యవాదవుతుంది ఈశా నాస్తి జీవ నాస్తి జగత్ నాస్తి బ్రహ్మైవ అస్తి అంటే అద్వైతవేదానికి అవుతాడు ఎడో తెలిసిందా మీకు